అసలు ఏం జరిగిందంటే ముప్పై ఏడవ అధ్యాయం మా ఇంట్లో అమితాబ్ బచ్చన్ నేను జోకర్ ముక్కని ఒకటి ప్రధానమంత్రి పీవి దగ్గర మీడియా సలహాదారుగా పనిచేసిన ఒక జోకర్ అంటూ పంతొమ్మిది వందల ఒక జర్నలిస్టు అవుట్లుక్ అనే ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసనలో నా గురించి వ్యాఖ్యలు చేశారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను అసలు జరిగింది ఏమిటో చెప్పాలంటే కొన్ని సంఘటనలను నేను వెల్లడించక తప్పదు ఒకసారి అమితాబ్ బచ్చన్ మా ఇంటికి వచ్చారు అది నాకు ఇష్టం లేదు అమితాబ్ బచ్చన్ మా ఇంటికి రావడం వల్ల చూసే వాళ్ళ దృష్టిలో నాకు గ్లామర్ పెరగవచ్చునేమో కానీ ప్రధానమంత్రి కార్యాలయం మీద ఎలాంటి ముద్రపడుతుందో అని అన్నది నా ఆందోళన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రికి అదనపు కార్యదర్శి హోదాలో మీడియా సలహాదారు పాత్రలో నేను ఆయనకు అత్యంత సన్నిహితుని ఆయన ప్రచారం జరగడం అమర్సింగ్ నా దగ్గరకు వచ్చి అమితాబ్ మీతో కొంచెం మాట్లాడాలి ఎప్పుడు రమ్మంటారు అని అడిగినప్పుడే నేను చెప్పేశాను ఎందుకండి ఆయన రావడం ఆయన చెప్పాల్సింది ఏమైనా ఉంటే మీరే చెప్పొచ్చు కదా అమర్సింగ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న పారిశ్రామిక వేత్త అమితాబ్ కుటుంబానికి సన్నిహితులు అలాంటి అమర్ సింగ్ పని ఉంటే తనకు పరిచయం ఉన్న కేంద్ర మంత్రులు కలుసుకోవాలి కానీ నా దగ్గరకి ఎందుకు అమర్సింగ్ నా విచిత్రంగా చూశారు అమితాబ్ గారే వచ్చి మాట్లాడతామంటే వద్దంటారు అయన నా కోసం ఎందుకు వస్తారు నా దగ్గరకు వస్తున్నారంటే నేను ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నాను గనక ఏదో పని మీద రావాలనుకోవచ్చు వారి పని ఏదో చెప్తే చేయగలిగితే చేస్తాను లేదంటే అదే చెప్తాను దానికోసం ఆయన సమయం ఎందుకు నేను ఖచ్చితంగా చెప్పేశాను నేనే ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి నేను మీడియా సలహాదారుని అంటే ప్రధానంగా పత్రికల్లో వచ్చే ప్రధాని తెలుసుకోదగిన అంశాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం ఆయన అవసరం అనుకున్న అంశాలకు సమాచార శాఖ ప్రధాన అధికారి ద్వారా వివరణ ఇప్పించడం ప్రధానిని కలుసుకోగోరే ముఖ్యమైన దేశ విదేశీ పత్రికా సంపాదకులను ఆయా సందర్భాన్ని అవసరాన్ని ఔచిత్యాన్ని బట్టి ప్రధానితో కల్పించడం ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆయనతో వచ్చే పాత్రికేయ బృందాల ఎంపిక వారికి ఏర్పాట్ల పర్యవేక్షణ సమాచార సహకారం వగేరా పనులు చేయాల్సిన ఉద్యోగం నాకు అదనపు కార్యదర్శిగా కొన్ని ప్రభుత్వ శాఖలను ప్రధానికి వచ్చే ఫైళ్లను చూడడం కూడా నా విధుల్లో ఒకటి కానీ ప్రధాని కార్యాలయంలో పోస్టులు ఇచ్చా నాకు సంబంధం లేని అనేక కీలక అంశాలను కూడా నాకు ప్రధానమంత్రి అప్పగిస్తూ ఉండేవారు వాటిల్లో చాలా వరకు అవి అమలు జరిగే వరకు గోప్యంగా ఉంచాల్సిన విషయాలు ఆ గోప్యం లేకపోతే అనేక మంచి పనులు జరగవు జరగనీయకుండా అడ్డుపడే నిరోధక శక్తులకు తక్కువ లేదు అలాంటి వాటిల్లోది అయోధ్య రామ మందిర నిర్మాణం విషయం అక్కడ ప్రధాని నాకు ఏం చేయమని చెప్పారో ఆ విషయం నేను ఎవరికి చెప్పకపోయినా పత్రికల్లో పొక్కితే చాలు అది జరగదు ఢిల్లీ సంస్కృతే వేరు ప్రధానమంత్రి కార్యాలయంతో ఏ కొంచెం సంబంధం ఉన్నా దాన్ని గోరంతులు కొండంతులుగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందే శక్తులు చాలా ఉంటాయి ఇక ప్రధానికి దగ్గరగా ఉండేవాళ్ళైతే తాము ప్రధానికి ఎంతో దగ్గర అని నలుగురికి తెలిసేలా ప్రచారం చేసుకోవడం తమ మనుగడని సుసంపన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా సాధారణ విషయం దురదృష్టవశాత్తు పీవీ గారితో నాకు సాన్నిహిత్యం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఉన్నప్పటికీ ప్రధానిగా ఆయన నా పట్ల ఉంచిన విశ్వాసం వల్ల కానీ ఆయన నాకు అప్పగిస్తున్న కొన్ని పనులు కీలకమైనవి గోప్య నిండినవి కావడం వల్ల కానీ నా వ్యక్తిత్వంలో లోపం వల్ల కానీ నేను ప్రధానమంత్రికి చాలా సన్నిహితుణ్ణి అని ప్రచారం చేసుకోలేకపోయాను పైగా నేను చేసే అనేక పనులు నా దగ్గరకు రాగలిగిన పాత్రికేయులు కూడా చెప్పదగినవి కావు అందువల్ల ఎవరన్న సంపాదకులు సీనియర్ విలేఖరులను కలిస్తే వాళ్ళ దగ్గర నుంచి బయట ఎవరేమనుకుంటున్నారు అన్న సమాచారాన్ని రాబట్టడం అవసరమైన మేరకు సంభాషించడం తప్ప వృధా కాలక్షేపం చేయడానికి సమయం ఉండేది కాదు పైగా పత్రికల వారితో కలిసి సంభాషించడానికి పీవీ ఎక్కువ ఆసక్తి చూపేవారు కాదు మాట్లాడాల్సి వస్తే అనర్గళంగా ఏ అంశం మీదైనా ఎంత లోతుగానైనా మాట్లాడగల విజ్ఞాన ఖని కానీ పత్రికల వాళ్ళు మనం ఎన్ని విషయాలు ఎంత విపులంగా చెప్పినా చివరికి వాళ్ళు ఎంచుకున్న దృక్పథమే వ్యక్తమయ్యేలా వక్రీకరించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం అందుకే పత్రికలకు దూరంగా ఉండాలనుకునేవారు నాదొక ఇరకాట పరిస్థితి ప్రధాని తత్వం ఇది అని పత్రికలకు చెప్పలేను అలాగని వాళ్ళను దూరంగానూ ఉంచలేను అక్కడికి ముఖ్యమైన వాళ్ళందరికీ ఆయనతో ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉండేవారు అయితే ప్రభుత్వం తరఫున పత్రికల వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రధాన సమాచార అధికారి శ్రీ నరేంద్ర ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు అయినప్పటికీ ప్రధానమంత్రికి పత్రికల ద్వారా ప్రతిష్ట పెరగాలంటే పాత్రికేయులకు పార్టీలు అవి ఇచ్చే అని ప్రధాన మీడియా సలహాదారు చేయకపోతే ఎలా అనుకునే జర్నలిస్టులు కూడా లేకపోలేదు పత్రికలతో వ్యవహారాలు ఇలా ఉంటే ప్రధానమంత్రికి చెప్పాలనుకున్న అనేక సొంత సమస్యలను ఆయన దగ్గరకు నేరుగా వెళ్ళి చెప్పుకోలేని వాళ్ళు క్రమంగా నా ఉనికిని గుర్తించి నన్ను కలిసి చెప్ప మొదలెట్టారు వాళ్ళేం చెప్పినా నేను చేయగలిగిందల్లా వాళ్ళ అభ్యర్థన ఏమిటో ప్రధానికి చేరవేయడం ఆయన ఏం చేయమని చెప్తే అది మాత్రమే చేయడం ప్రధానికి తెలియకుండా ఏమీ చేయలేను ఆయన నా మీద అవిశ్వాసంతోనే కదా విశాఖ చైర్మన్ పదవిలో నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు ఈ దశలో అమర్సింగ్ వచ్చి అమితాబ్ బచ్చన్ కలవాలనుకుంటున్నారన్నారు నేను గట్టిగా అడిగాక విషయం చెప్పారు అమితాబ్ బచ్చన్ సినిమా ప్రపంచంలో మకుటం లేని చక్రవర్తి లాంటి వాడు చాలా సంపాదించాడు కానీ ఈ మధ్య తమ్ముడితో కలిసి ఒక మీడియా కంపెనీ వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడు ముఖ్యంగా దూరదర్శన్తో చేసుకున్న ఒప్పందం వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయారు గతంలో అయితే ఆయన రాజీవ్ గాంధీకి చాలా సన్నిహితులు ఇప్పుడు పరిస్థితులు వేరు ఆయన ప్రధానమంత్రిని కలిసి ఒకసారి తన సమస్యను విన్నవించుకోవాలనుకుంటున్నారు మీరు సహాయపడతారని ఈ విషయం గురించి అయితే నన్ను కలవనక్కర్లేదు కదా ఓ పని మీరు చెప్పిన విషయాన్ని నేను ప్రధానమంత్రికి చెప్తాను ఆయన ఎప్పుడుంటే అప్పుడు అమితాబ్ గారిని ఆయనతో కల్పిద్దాం అయన స్వయంగా నేరుగా ప్రధానికి వివరించుకోవచ్చు కదా అన్నాను అమర్సింగ్ చాలా ఆనందపడ్డారు ఆ రాత్రి నేను ఈ విషయం పీవి గారికి చెప్పాను ఆయన ఒక్క నిమిషం ఆలోచించి సహాయం చేయదగిందైతే చేద్దాం దానికోసం ఆయన నా దాకా రానక్కర్లేదు ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చేస్తే పత్రికల్లో కావాల్సినంత ప్రచారం జరుగుతుంది ఆ తర్వాత మనం ఆయనకి చేయగలిగిన సహాయమే చేసినా దానికి కావలసినంత వక్రీకరణ జోడించి ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రసాద్ ఆయన్ని నా దగ్గరకు తీసుకురావద్దు నువ్వే ఎవరికీ తెలియకుండా పిలిపించుకుని మాట్లాడు ఆయన సమస్య ఏమిటో తెలుసుకో మనం ఎంతవరకు చేయగలమో ఆలోచించి నాకు చెప్పు సమాచార శాఖ కార్యదర్శి స్థాయిలో పరిష్కరించగలిగితే పరిష్కరించండి ఇంకో విషయం ప్రసాద్ ఆయన్ని మీ ఆఫీసుకు పిలిపించి మాట్లాడితే పత్రికల్లో విపరీత ప్రచారం వచ్చేస్తుంది జాగ్రత్త అని నన్ను హెచ్చరించి పంపారు ఆయన అన్ని హెచ్చరికలు చేశాక అమితాబ్ బచ్చన్ మా ఇంటికి రావడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ప్రధానికి చెప్పాక తప్పదు కదా నేను జరిగిందంతా అమర్ సింగ్కి చెప్పాను ఆయన రెండు రోజుల్లోనే అమితాబ్ బచ్చన్ ని చాణక్యపురిలోని నా క్వార్టర్కి తీసుకొచ్చారు అమితాబ్ బచ్చన్ నిగరది ఓ గంట ఆయన తన సమస్య వివరించారు నేను ప్రభుత్వ పరంగా చేయగలిగింది చేస్తానని చెప్పాను అమితాబ్ బచ్చన్ ఆనందపడ్డారో లేదో కానీ అమితాబ్ మా ఇంటికి వస్తున్నారంటే మా పిల్లలు తెగ ఆనందపడ్డారు మా అమ్మాయి మాధవి అబ్బాయి సంజీవులు ఆ రోజు కాలేజీలు మానేసి అమితాబ్ని చూడటానికి ఆయనతో ఫోటోలు దిగడానికి పడిన హడావిడంతా ఇంతా కాదు అమితాబ్ నా ఇంటికి వచ్చారని నాతో పని ఉండి తిరుగుతున్నారని ఇలాంటి మాటలు ఎక్కడా అనడానికి వీలు పరిస్థితి నాది ఆయన నా దగ్గరకు వచ్చిన ప్రధానమంత్రి కార్యాలయంలో నా హోదాని బట్టి లేదా ప్రధానితో నాకు గల సాన్నిహిత్యాన్ని బట్టి అందుకే నేను బయట అమితాబ్ రాక్ గురించి ఏం మాట్లాడినా అది ప్రధానమంత్రి మీద ఆయన కార్యాలయం మీద కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రిని ఎరుగున్న వాళ్ళు ఎవరో సమస్య చెప్పి పరిష్కారం కోరేవాళ్ళు అది అసాధారణ విషయం కూడా కావచ్చు నేను నా నెత్తిన వేసుకోకుండా వెళ్ళి ప్రధానితో చెప్పేవాడిని ఆయన ప్రభుత్వ ప్రతిష్టా నియమ నిబంధనలను అంచనా వేసి ఇది చాలా అడ్డగోలు వ్యవహారం మనం చేయలేమయ్యా అని చెప్పేసేవారు కానీ ఆ మాటే వాళ్ళకి చెప్తే వాళ్ళ దృష్టిలో పీవీ గారిని చెడ్డవాణి చేసినట్లు ఆయన నన్ను ప్రధాని కార్యాలయానికి తీసుకొచ్చింది ఎందుకైనా ఫలితంగా చివరికి వాళ్ళకి నేను చేసి పెట్టలేదన్న విషయమే కనిపించేది ప్రధాని వద్దన్నారన్న విషయం తెలిసేది కాదు ఇలా నా వల్ల అసంతృప్తి చెందిన వాళ్లలో కొందరు సీనియర్ పాత్రగేయులు కూడా ఉన్నారు ఒకసారి అంబానీల తరఫున ఢిల్లీలోని వాళ్ళ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నా దగ్గరకు వచ్చారు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వీలైతే మీ ఇంటి దగ్గర నేను ప్రధానితో మాట్లాడి చెప్తాను విషయం ఏంటో ఇప్పుడు చెప్తే అది కూడా ప్రధానితో మాట్లాడి చెప్తాను అన్నాను ఆయన విషయం తనకు తెలియదు నేను ఇదే విషయాన్ని పివి గారికి చెప్పాను ఆయన కొంచెం ఆశ్చర్యపడ్డారు అదేమిటి ప్రసాద్ వాళ్ళు మన దాకా వచ్చారా వాళ్ళకి పనులు చేసి పెట్టే వాళ్ళు మన మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు కదా సరే మాట్లాడి విషయం ఏమిటో తెలుసుకో అన్నారు నేను సుబ్రహ్మణ్యన్కి ఫోన్ చేసి చెప్పాను మర్నాడే అంబానీ సోదరులిద్దరూ మా ఇంటికి వచ్చారు వాళ్ళు అడిగిందల్లా వాళ్ళ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ స్వయంగా నాతో మాట్లాడాలనుకుంటున్నారని ఆయనకు పక్షపాతం రావడం వల్ల బొంబాయి వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదని అయినప్పటికీ అతి కష్టం మీద ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఒక హోటల్లో ఉంచామని నేను వచ్చి ఆయన్ని కలవగలిగితే కృతజ్ఞులమని ఇది నాకు మరో ఇరకాట పరిస్థితి ధీరుభాయ్ అంబానీ అంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది ఒక ప్రభంజనల్లాగా ఎదిగిన పారిశ్రామిక దిగ్గజం అంతటి మహాశక్తి నా క్వార్టర్కి రావడం అంటే సామాన్యమైన విషయమారు కానీ ధీరుభాయ్ అంబానీ వస్తానన్నది నా మొహం చూడటానిక వాళ్ళకు కావలసింది ప్రధానికి స్నేహితుడైన వ్యక్తితో మాట్లాడటం ప్రధానికి సన్నిహితులు చాలామంది ఉండొచ్చు కానీ వాళ్ళు నోందించుకున్నావా బహుశా నేను ప్రధానికి సన్నిహిత అధికారిని కావడమే వాళ్ళు నోందించుకోవడానికి నా దగ్గర అర్హత కావచ్చు నేను అంబానీ సోదరుని ఒక్క నిమిషం ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ట్రాక్స్లో ప్రధానితో అంబానీ సోదరుల విజ్ఞప్తి గురించి చెప్పాను ధీరుబాయి చాలా పెద్దవాడు ఆరోగ్యం సరిగ్గా లేదంటున్నారు కదా వెళ్ళి మాట్లాడిరా కానీ విషయం ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది లేదంటే అందరికీ ఇబ్బంది అన్నారు ప్రధాని అప్పుడు ఏం జరిగిందంటే